నామ కవీనాశ్రవస్తమ జ్యేష్ఠరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పత స్వన్వన్మోతిరసాద్రీమహాగాధిపతాశివసరభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్యందే గురు పరంపరా ఆత్మస్వరూపంధుగణ మనం ఆరో శ్లోకం పూర్తి చేసినట్టున్నాము ఏడు ఉందాము ఏతాం విభూతిం యోగం చ మమయో వేత్తి తోర్వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ ముఖ్యమైన శ్లోకము మమతాం విభూతిని యోగించ యహా వ్యక్తి యహా వేక్తి ఎవడైతే తెలుసుకుంటున్నాడో చూడండి తెలుసుకోవడానికి ప్రాముఖ్యం చేయడానికి కాదు ముందు తెలుసుకోవాలి తర్వాత చెయ్యాలి చేయడం తెలుసుకోవడం కానీ లోకంలో జనుల యొక్క దృష్టి ఫోకస్ చేయడం మీద తెలుసుకోవడం లేదు తక్కువ ఉంటుంది శ్రీరాముని కళ్యాణం చేద్దామని హడావిడే తప్ప శ్రీరాముని తత్వాన్ని తెలుసుకుందామని ఎంతమంది ప్రయత్నం చేస్తారు శ్రీరాముని కళ్యాణం చేసేయాలి పల్లెళ్ళు వేసేయాలి బాగాలు పెట్టేయాలి భజన పీరు పెట్టేయాలి బాణసంచాకాలు చేయాలి అని ఊరికే హడావిడి చేయడమే కానీ శ్రీరాముని యొక్క తత్వమేమి శ్రీరాముడు స్టాండ్స్ ఫర్ వాట్ కొన్ని వేల వేల సంవత్సరాల క్రితం జన్మించిన శ్రీరాముల యొక్క కళ్యాణాన్ని ఈనాటి వరకు జనం ఎందుకు చేసుకోవాలి అసలు కళ్యాణం చేసుకోవడం వల్ల మనకి ఏమిటి లాభం దానివల్ల మనం నేర్చుకునేది ఏమిటి ఇదంతా తెలుసుకుని ఆ తర్వాత కళ్యాణం చేసినట్లయితే బాగుంటుంది ఏమీ తెలుసుకోకుండా పూర్తి కళ్యాణం హడాహడిగా చేసేస్తానంటే ఆ కళ్యాణం ఇవాళ రేపా అని దెబ్బరాడుకోవడంతో సరిపడుతుంది ఎందుకంటే తత్వం తెలియకుండా కళ్యాణం మొదలు పెడితే విరో విరోధంలో పడిపోతారు కలహల్లో పడుకుంటారు పెద్ద పెద్ద పెద్ద పండితులందరూ కలిసి గత వారం రోజులుగా ఇంకా డెవలప్మెంట్లోనే ఉన్నారు ఏమీ ఒక నిర్ణయానికి ఏమీ రాలేదు సో ఇదంతా సమస్య ఈ రకంగా ఎందుకు వస్తుందంటే పరమేశ్వరుని యొక్క తత్వము తెలియకపోవటం ఈశ్వరుని ఎందు రెండు అంశములు కలవు ఒకటి విభూతి ఇంకొకటి యోగము ఈ రెండు తెలుసుకోవాలి ఈ రెండు తెలుసుకుంటే చేయాల్సింది తర్వాత ఫాలో అవుతుంది ముందు నాలెడ్జ్ యాక్షన్ ఫాలోస్ నాలెడ్జ్ యాక్షన్ ఉండాలి అండ్ నాలెడ్జ్ ఫాలోస్ నాలె యాక్షన్ ఉంటుంది ముందు నాలెడ్జ్ ఉంటే యాక్షన్ ఫాలోస్ నాలెడ్జ్ ఇప్పుడు పని చేయాలనుకోండి చీపట్లో చేస్తారా దీపం చేస్తారా దీపం వేసుకుని చేస్తాం కొన్ని చీకట్లో చేసేయచ్చు కదా ఇంటికి దీపం ఎందుకు అడ్డు వస్తుందా దీపం ఏమైనా ఉపకరిస్తుందా పనికి పనికి దీపం ఉపకరించదు కదా ఇప్పుడు దీపం వచ్చి పని చేయదు కదా కాఫీ పెట్టుకుని తాగాలనుకోండి తెల్లవలసిన దీపం కాఫీ పెట్టదు కదా దీపం ఎందుకు కాఫీ పెట్టుకుని తాగేద్దామంటే అలా కూడా చేయవచ్చు కానీ తడుముకుంటూ చేయాల్సి ఉంటుంది అప్పుడప్పుడు కాళ్ళకి దెబ్బ తగలొచ్చు కాళ్ళకి స్ట్రిప్ అయ్యి కింద పడవచ్చు ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి తడుగుకుంటూ చేయాలి అలా కాకుండా ముందు దీపం వేసేసుకుని ఇంకా ఆ తర్వాత చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అది పద్ధతి కాబట్టి తెలుసుకోవాలి నా యొక్క విభూతిని యోగమును తెలుసుకునవలను ఇప్పుడు తత్వం తెలియాలి తత్వత తత్వము అంటే దేనిపై ఆకారమును ఆరోపించరో దానిని తత్వము అని అంటారు దాని డెఫినేషనే అలా ఉన్నది అనారోపితాకారం తత్వం అంటే మీరు నెక్లెస్ అన్నారనుకోండి తత్వం కాదు బంగారము ఉన్నారనుకోండి తత్వం అండి అలాగే మా పొలము మా మా యొక్క నా యొక్క పొలము క్షేత్రము పంట పొలము ఏదో అంటారు కదా లేకపోతే ప్లాట్ నాది అంటే తత్వం కాదు పురుథిలీ అంటే తత్వం సో కృష్ణా నది అంటే తత్వం కాదు జలము అంటే తత్వం కృష్ణ గోదావరి గంగా అంటే తత్వం కాదు జలము అంటే తత్వం ఎందుకంటే నది పేరు ఎప్పుడైతే పెట్టారో దానికి ఆకారం ఉంటుంది ఆకారం అంటే మేపులో చూడొచ్చు మీరు ఒక స్థానం ఉంటుంది ఒక పెద్ద ఒక చోటు ఉంటుంది అన్నీ ఉంటాయి అది తత్వం కాదు పరిచ్ఛన్నం అయిపోయినప్పటికే జలము అన్నారనుకోండి కృష్ణానది జలమే గోదావరి జలమే గంగాపుడ జలమే అన్ని నదులు జలమున్నాయి అది తత్వం ఇప్పుడు పైకి ఆకాశం కేసు చూసి మేషము అన్నారనుకోండి మేషము అంటే మేక తత్వం కాదు ఆ నక్షత్రాలని మన మనస్సుతో భావం చేసి ఇది ఇది మేకలా ఉంది మనము అక్కడ మేకుందా నక్షత్రాలు ఉన్నాయా ఏముంది నక్షత్రాలు ఉన్నాయి నక్షత్రము తత్వం మేక ఆరోపితమైన ఆకారం కాబట్టి మేక తత్వం కాదు మేషం తత్వం కాదు నక్షత్రం తత్వం కాబట్టి తత్వము అంటే తత్వాన్ని అలాగే డిఫైన్ చేయాలి ఇంకా అందుకంటే ఇంకేం డిఫైన్ చేస్తారు నామరూపాలని పట్టుకుని రేలాడుతున్నారు అంటే మీరు తత్వాన్ని విడిచిపెట్టేశారు అర్థం మరి తత్వాన్ని పట్టుకోవడం ఎలాగంటే నామరూపాలని విడిచిపెట్టాలి కొన్ని రెండు పట్టేసుకుంటా ఉంటే కుదరదు నామరూపాలను పట్టుకుంటే తత్వాన్ని పట్టుకోవడం కుదరదు కాబట్టి ఈశ్వరుని యొక్క శక్తి విభూతి యోగము అంటే శక్తి యోగ శబ్దము మూడర్థాల్లో ఉంటుంది సమత్వం యోగ ఉచ్యతే సమ సమ ఏది సమమో అది ఆ సమము అనే ధర్మము సమత్వ రూపమైన ధర్మానికి యోగము ఇక్కడ సందర్భం అది కాదు తర్వాత సంబంధము యోగము ఈ భక్తులకు జీవు జీవునకు లేక భక్తులకు ఈశ్వరునితో ఉండే సంబంధము కూడా యోగము అనబడుతున్నాడు అది కూడా సంబంధం కాదు ఇక్కడ మమ యోగం అంటున్నాడు కదా అది కూడా అర్థం కాదు శక్తి యోగము యోగ శబ్దానికి శక్తి లేక సామర్థ్యము అని కాబట్టి నా శక్తిని చూడుము అంటే నా యొక్క మాయాశక్తిని నీవు గమనించుము ఏ మాయాశక్తి నుండి అయితే ఈ సకల జగత్తు ఆవిర్భవించినదు సో అది చెప్పబోతున్నాడు ఆయన వ్యోమా మజం అనాదించ వ్యక్తి లోకమహేశ్వరం సో నేను అూడను అనాదిని అంతకుముందు ఏమని చెప్పాడంటే ఈ సర్వము నా నుండి ఆవిర్భవించింది చెప్తున్నాడు కదా సో తర్వాత ఈ సమస్తమైన భావములు నా నుండియే ప్రకటమవుతున్నవి సో పరమేశ్వరుని యొక్క ఆ శక్తి అంతర్యామి అయిన ఈశ్వరుని యొక్క శక్తి నుండియే అహింస సమతా తృష్టి మొదలైనటువంటి ఆధ్యాత్మిక భావములు తర్వాత మహర్షయ సప్త పూర్వే ఆది భౌతిక ఆది దైవిక భావములు అంటే ఈ సృష్టిలో ఎన్ని భావములు ఉన్నాయో భావము అంటే పదార్థము ఆ పదార్థములన్నీ నా నుండియే ప్రకటమగుతున్నవి అని ఆ విధంగా తన తన యొక్క శక్తిని ఆయన ప్రకటించినాడు తన సామర్థ్యము లేక శక్తి సకల భావములకు ఉద్యమస్థానము అయి ఉట ఉద్యమస్థానము అంటే సోర్స్ సో సకల భావములకు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక భావములన్నింటికి ఒకే ఒక ఆశ్రయము సోర్స్ ఉగమస్థానము అయి ఉంగుట అది యోగము యోగ శబ్దానికి అర్థం అది ఇక అదే శక్తి ఈశ్వరుని యొక్క శక్తి వివిధ విశేషములుగా ప్రకటమగుట అదే శక్తి అదే పరమేశ్వరుని యొక్క శక్తి సూర్యుడుగా చంద్రుడిగా నక్షత్రాలుగా గ్రహాలుగా అణు అనోరణీయాన్ మహతో మహీయాన్ అత్యంత సూక్ష్మమైన వాటిగా అత్యంత పెద్దవాటిగా అన్ని రూపములుగా అన్ని అన్ని సగుణం సగుణ తత్వములుగా భావములుగా అదే మహాశక్తి ఈశ్వరుని యొక్క మహాశక్తి ప్రకటమగుతున్నది అది విభూతి కాబట్టి ఈశ్వరుని యొక్క మహాశక్తి అనంతమైన శక్తి యోగము ఆ అనంత శక్తి వివిధ రూపములుగా వివిధ విశేషములుగా ప్రకటమగుట అది విభూతి ఎలక్ట్రిసిటీ దృష్టాంతం మీరు తీసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ గొప్ప శక్తి ఎలక్ట్రిసిటీ అన్నది ఒక శక్తి ఆ శక్తి వివిధ రూపములుగా మనకి ప్రకటన అవుతూ ఉంటుంది నిజానికి ఎలక్ట్రిసిటీకి అన్ని రూపాలు వచ్చాయంటే ఊహ మీకు రూపాలు వచ్చేసే ఎలక్ట్రిసిటీకి ఫ్యాన్ దీపం మైకు సెల్ ఫోన్ కూడా ఎలక్ట్రిసిటీ యొక్క రూపం వీడియో తీస్తే అది కూడా ఎలక్ట్రిసిటీ యొక్క రూపమే సినిమా అంతా ఎలక్ట్రిసిటీ యొక్క రూపమే టీవీ అంతా ఎలక్ట్రిసిటీ యొక్క రూపమే కంప్యూటరు ఈమెయిలు ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ యొక్క రూపాలే అన్నీ వరల్డ్ వైడ్ వెబ్ అది కూడా ఎలక్ట్రిసిటీ యొక్క రూపమే సో ఈ విధంగా మీరు ఎస్ఎంఎస్ ఎలక్ట్రిసిటీ యొక్క రూపమే చూసారా ఎన్ని రూపాలుగా వచ్చిందో సో ఎలక్ట్రిసిటీ అనే శక్తి ఆ శక్తి యొక్క వివిధ రూపములు అదేవిధంగా పరమేశ్వరుని యొక్క అనంత శక్తి యోగము దానికి యోగము అని పేరు యోగ ఈ పర్టికులర్ సందర్భంలో ఉన్న అర్థం ఆ శక్తి యొక్క వివిధ రూపములు విభూతులు ఇదంతా కూడా మీరు యథాకృతంగా తెలుసుకోవాలి ఎవడైతే తెలుసుకుంటాడో వాడు యుజ్యతే యహా ఎవరైతే తెలుసుకుంటాడో వాడు ఏవకుండా తెలుసుకోవటం వల్ల యుజ్యతే అంటే ఈశ్వరునితో కలయికను పొందును సంబంధమును పొందును మనిషి ఈశ్వరునితో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు మీరు రామనామాన్ని జపం చేశారనుకోండి దాని అర్థం ఏంటి రామనామాన్ని జపం చేయడం అంటే అర్థం ఏంటి అస్తమాని సంసారంతో కొద్దిసేపు అయినా ఈ కనెక్షన్ ఇందులు పెట్టేసి దేవుడితో కనెక్షన్ పెట్టుకున్నాము అనేకదా రామనామాన్ని జపం చేయడం అంటే సో రామనామాన్ని అలా జపం చేస్తుంటే ఈ లోపల ఏమవుతుంది మనస్సు రామనామాన్ని విస్మరించి మళ్ళీ సంసారం అయిపోయి అంటే ఆ కనెక్షన్ అలాగా కొద్దిసేపు అలా మళ్ళీ జాటు ఎలా ఎలా ఉందంటే ప్రియుడు ప్రియురాలితో మాట్లాడడానికి ఫోన్ చేశాడు ఫోన్ చేసుకుంటే నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావా అని అడగాలి నువ్వు అనగానే కట్ అయిపోయి నువ్వు మళ్ళీ కనెక్షన్ వచ్చిన తర్వాత ఎలాగా అనేవి మళ్ళీ కట్ మళ్ళీ కనెక్షన్ మళ్ళీ ఈ మధ్యలో కట్ అయిపోయి నాయిస్ గర నాయిస్ మళ్ళీ కనెక్షన్ వచ్చాక ఎలా ఉన్నావు అని అడిగేది మళ్ళీ కట్ సో మనం చేసి జపం అలా సో జపం అంటే ఈశ్వరుడితోటి కనెక్షన్ రావాలి ఈశ్వరుడితో కనెక్షన్ ఈ కనెక్షన్ ఎలా ఉంటుందంటే అలాగే ఓ సెకండ్ కనెక్షన్ మళ్ళీ బ్రేకు మళ్ళీ కనెక్షన్ మళ్లీ బ్రేకు అలా ఎక్కుతూ ఉంటుంది అలా చెలించిపోతూ కదిలిపోతూ ఉంటుంది ఆ యోగము యోగము అంటే సంబంధం మళ్ళీ యోగ శబ్దానికి ఒకే శ్లోకంలో ఎన్ని అర్థాలు వచ్చాయో చూడండి సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి సో ఈ భక్తుడు ఈశ్వరుడితో కనెక్షన్ పెట్టుకుందామని చేసే ప్రయత్నము అలా ఫెయిల్ అయిపోతూ ఉంటుంది అస్తమానం చెలించిపోతూ ఉంటుంది అలా చెల్లించిపోయేటువంటి కనెక్షన్కి వికంపయ యోగము అని అంటారు వికంప అంటే విశేషంగా కంపించి కదిలిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు మీరు ఏదైనా ఆ టీవీలో ఏదైనా ప్రోగ్రామ్ చూస్తున్నారనుకోండి ముఖ్యంగా ఈ క్రికెట్ మ్యాచ్ ఏదో చూస్తున్నారనుకోండి చూస్తుండగా వీడు బౌలింగ్ వేస్తుండగా అంతా కదిలిపోతుంది వీడు బాలు ఎక్కడ వేశాడు వాడు కొట్టేడా లేదా ఏం తెలియదు మళ్ళీ కనెక్షన్ వచ్చేప్పటికి ఏదో పెద్ద గోలకల్ ఉంటుంది వాడు ఈతోటి పరిగెడుతూ ఉంటాడు ఏమైందో అర్థం కాదు మళ్ళీ కనెక్షన్ బ్రేక్ అయిపోతుంది మళ్ళీ కనెక్షన్ వస్తుంది అలాగా షేక్ అయిపోతూ ఉంటుంది పిక్చర్ అలా మీరు చూసుంటారు సందర్భం టీవీల్లో కనుకొడుతూనే ఉంటుంది సో దాన్ని వికంప అంటారు యోగా ఉంది కనెక్షన్ అయితే ఉంది అక్కడి నుంచి మీకు ప్రసారం డైరెక్ట్ ప్రసారం అయితే వస్తుంది కనెక్షన్ అయితే ఉంది కానీ ఆ కనెక్షన్ ఒకసారి కట్ అయిపోతుంది మళ్ళీ వస్తుంది కట్ అయిపోయినప్పుడు ఆ తేరంకా కూడా అలికినట్టు అయిపోతుంది స్టాటిక్ నాయస్ గరగరగరగర నాయస్ వస్తుంది మళ్ళీ కనెక్షన్ వచ్చేప్పటికీ అంతా సక్రమంగా ఉంటుంది అంటే ఓసారి చెలించిపోయి మళ్ళీ కనెక్షన్ వచ్చి అలాగా కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటంటే ఎవడైతే ఈశ్వరుని యొక్క తత్వాన్ని ఈశ్వరుని యొక్క ఆ మహాశక్తి అనంత శక్తి అనంత శక్తి యొక్క వివిధ రూపములు దాన్ని బాగా తెలుసుకుంటాడు వాడికి ఈ కనెక్షన్లు చూసారా ఇది ఎప్పుడు కట్ అవ్వదు అవికంపేన యోగేన యుజ్యకే వాడు వికంపము అంటే విశేషముగా కంపించుట కంపించుట అంటే కదిలిపోవుట లేని యోగము అవికంపయోగము అన్నాడు శ్రీకృష్ణుడు దీన్ని శంకరులు భాష్యంలో ఆయనే ఉన్నారంటే అవి అవిచలిత యోగము అని ఆయన ఉన్నారు బాగుంది కదా అవికంప యోగము అన్న అవిచలిత యోగము అన్న అది పర్ఫెక్ట్ ఈ మాటకు ఆ మాట సరిగ్గా సరిపడింది అటువంటి యోగము మనకు ఈశ్వరునితోటి కలుగును ఎప్పుడు ఏతాం విభూతిని యోగించ యహ తత్వత వేక్తి ఎవడైతే ఈశ్వరుని యొక్క తత్వం యోగమును అంటే అనంత శక్తిని ఆ అనంత శక్తి యొక్క వివిధ రూపములను అంటే విభూతిని విశేషం భవతి ఇది విభూతి అంటే వివిధ రూపములు అనంత శక్తి యొక్క వివిధ రూపములు ఈ రెండింటినీ ఎవడైతే యథాతథంగా తత్వంగా తెలుసుకుంటాడో తత్వంగా తెలుసుకోవాలి మీ మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ దాన్ని నెక్కిమీద వేయడం కాదు సూపర్ ఇంపోజిషన్ చేయడం కాదు యథాతథంగా తెలుసుకోవాలి ఉన్నదేదో ఉన్నట్టుగా తెలుసుకోవాలి అలా ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ఈశ్వరునితో నిత్య సంబంధము ఏర్పడుము అవికంపయోగము అంటే నిత్య సంబంధము ఏర్పడుము వాడికి ఈశ్వరునితోటి ఉండే సంబంధము ఎన్నడూ చెలించిపోదు నిరంతరము ఈశ్వరునితో సంబంధమును పెట్టుకొని ఉండుము శాస్త్ర సంశయ అంటే మనం ఉండేది సంసారంలో ఉంటాం కానీ సంబంధం ఈశ్వరునితో పెట్టుకోవాలి సంసారంలో ఉండి సంసారంలో సంబంధం పెట్టుకుంటే ఖర్చు అయిపోతాడు మనిషి మిగలడు సంసారంలో ఉండి ఈశ్వరునితో సంబంధం పెట్టుకోవాలి పెట్టుకుంటే బ్రతికి భర్త కడతాడు ఈ మహామాయ నుండి ఈ సంసారం నుంచి ఉద్ధరింపబడత మరి ఎలాగా సంబంధం పెట్టుకుంటు మేము సిద్ధమే ఎలాగ అంటే తెలుసుకోవాల్సి ఉంటుంది తెలియడం ద్వారా మాత్రమే ఈశ్వరునితో మీకు అవికంపయోగము సిద్ధిస్తుంది ఇది చాలా సత్యం కూడా ఎందుకంటే ఇప్పుడు దేవాలయానికి పోతున్నాడు ఒక ఆయన హడావిడిగా హడావిడిగా దేవాలయానికి పోతున్నాడు అంటే అర్థం ఏంటి ఆయన ఇంట్లో దేవుడు లేడు హృదయంలో దేవుళ్ళు లేడు ఎదురుకుండా ఇంట్లో దేవుడు లేడు రోడ్డు దేవుడు ఎక్కడా లేడు ఆ దేవుడు ఎక్కడో దేవాలయంలో లోపల కూర్చొని ఉన్నాడు తీరా దేవాలయానికి వెళ్ళేప్పటికీ తలుపు తాళం వేస్తుంది ఈయన కంగారేత కానీ ఇంకా దేవాలయం తెరిచి టైం కాలేదు తర్వాత దేవాలయాన్ని పూజారి గారు కొంచెం ఆయనకు అనుకూలమైన టైంలో తెలుస్తారు మీరు వెళ్ళేప్పటికీ తెరిచి కూర్చోబెట్టరు ఆయనకు కొంచెం అనుకూలంగా ఉండాలి నేను ఒకసారి పోస్టాఫీస్కి వెళ్ళా ఇక్కడ పోస్ట్ ఆఫీస్ మామూలుగా వెళ్లే ముందు వెరిఫై చేసుకున్నా చరిచి టైము నైన్ థర్టీ ఓ పావుగంట మనం స్పేర్ టైం ఇచ్చి బాగుంటుంది కదా అని నైన్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళా ఉంటే ఇంకా తెరవాల ఏమప్పాయి పోస్ట్ ఆఫీస్ ఇది నైన్ థర్టీకి తెరవాలేమో అని నేనేం చేశానంటే ఆ టైము టైమింగ్స్ ఉంటుంది కదా అక్కడ వెరిఫై చేయడం కోసం చూస్తే ఆ నైన్ పక్కన గేట్ ఉంటుంది చూసారా అది చెరిపేశాడు ఆయన నైన్ ఏఎం వాళ్ళు ఉంటుంది ఆ ఏఎం ఉంది తప్ప నైన్ థర్టీ అన్నది చెరిపేసాడు చెరిపేస్తే కొంచెం దగ్గరికి వెళ్ళి అలా క్లోజ్గా చూస్తే నైన్ థర్టీ అని ఉంది క్లోజ్గా చూస్తే తెలుస్తుంది మామూలుగా దూరంగా చూస్తే ఆయన గరుక్కాయితం తీసి చెరిపేశాడు ఆ పెయింట్ని ఇంతట్లోకి పది అయింది ఆయన వచ్చాడు వచ్చి ఏమండీ నైన్ థర్టీ కదా మీరు పదింటికి వచ్చారు పైగా ఇది చెరిపేస్తారు కూడాను ఏమండది అని నేను అడిగాను అడిగితే ఆయన ఉన్నాడు ఆయన బస్సు పాస్ చూడాలి చూడ చూడమన్నారు అది చూడ పాస్ బస్సు పాస్ చూడబడ్డాడు బస్సు ఎక్కి వస్తానండి కొంచెం లేట్ అవుతుంది అన్నాడు ఆయన అంటే నేను అన్నాను ఓ పనిచేయండి మీరు నాకు మినిస్టర్ ఆఫ్ పోస్ట్ అని టెలిగ్రాఫ్ నాకు బద్రపదించుకుంటున్నవాడు లేదు ఆయనకు ఉత్తరం రాస్తారు నీకు ఏదైనా ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయని ఉత్తరం రాస్తాను ఎందుకంటే నైన్ థర్టీకి తెలిస్తే బాగుంటుంది కదా మీరు పాపం బస్సు కారణంగా పదింటికి తెలుస్తున్నారు నేను ఆయనకు ఉత్తరం రాస్తాను నేను అన్నాను నేను నేను అతి తెలివితే అట్లా అలా ఉపయోగించాను అలాగే వాళ్ళు తెలుసు నాకు తెలుసులు వాళ్ళు వీరే ఊరికేలాగా కోటలు కోసాను ఒకసారి అంటే ఆయన అబ్బాబ్బే అలాగే అక్కర్లేదు ఇంటికి మీకేం కావాలంటే నాకేం కావాలండి రెండు కవర్లు రెండు స్టాంపులు నాలుగు కార్డులు కావాలి మీకు వెంటనే ఇస్తున్నాను నాకు ఇచ్చి పంపించేసాను సరేదాన్ని నేను లేదు చెప్పాను సో దేవాలయానికి వెళ్తే కూడా అలాగే అవుతుంది దేవాలయానికి వెళ్తే తలుపు వేసేస్తుంది కొన్ని దేవాలయాల్లో తలుపులకి కటకథాలు ఉంటాయి కాబట్టి అలా దానికోడవచ్చు సో అంటే అర్థమవుతుంది అనమాట ఆ ఈశ్వరుని యొక్క అవికంపయోగం లా గుర్తుంది కుదరదు ఆయన తలుపుకి ఇస్తే కానీ వీరికి కనెక్షన్ ఏర్పడదు కదా ఆన్ ది అదర్ హ్యాండ్ ఆయన తన ఇంటికి తన హృదయం కూర్చుని ధ్యానం చేసుకున్నాడు ధ్యానంలో శ్రీరాముని ఇక్కడ ఇక్కడ భావన చేసినాడు ఇప్పుడు శ్రీరాముడు ఎక్కడున్నాడు తన హృదయంలో ఉన్నాడు ధ్యానం అనేది ఎంతసేపు కొద్దిసేపే ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ మ్యాక్సిమం అలా గంటల తరబడి ధ్యానం ఉండదు ఎందుకంటే మనస్సు అలిసిపోతుంది అది నిలబడలేదు ఆ సాత్విక స్థితిలో నిలబడలేదు కొంత చెల్లిస్తుంది సరే కళ్ళు తెరిచే ఒక కప్పు కాఫీ తాగి ఎదురకుండా చూస్తే చెరచరా సూర్యుడు వదిస్తున్నాడు అబ్బా ఎంత ఆనందం కలిగిందో చూడండి సూర్య భగవాను యొక్క మహిమ చూడండి ఆ పరమేశ్వరుని యొక్క విభూతి ఎదురుకుండా మన ముందు ఎంత దివ్యంగా ప్రకాశిస్తుందో అని దండం పెట్టుకున్నాడు సూర్యుడికి ఈ లోపల ఒక కుక్క కనపడింది ఓహో కుక్క శ్రీకృష్ణుడికి కుక్క అంటే చాలా ఇష్టం ఓ బ్లడ్ ముక్క దానికి పడేసాయి ఎందుకంటే విద్యాభినయ సంపన్నే శునిచైవ శ్వపాకేచ పండిత సమదర్శిన అని శ్రీకృష్ణుడు చెప్పాడు కుక్క రూపంలో కూడా ఆ ఈశ్వరుడే ఉన్నాడు కాబట్టి ఓ బ్రెడ్ ముక్క ఆ కుక్కకు పారేశాడు నైవేద్యం పెట్టినంత ఆనందం కలిగింది పంచపక్ష బ్రహ్మాండాలు దేవుడికి నైవేద్యం పెట్టినట్టే ఎందుకంటే ఆ కుక్క ఆ బ్రెడ్ని తింటూ ఉంటే దాని కళ్ళల్లో కలిగే కాంతిని మీరు ఎప్పుడైనా గమనించారా ఎంత కాంతి ఎంత ప్రకాశం ఉంటుందో దానికి ఆ తోహనల్లల్లా అడిగేస్తూ మహానంద పడిపోతూ ఆ బ్రెడ్ ముక్క తింటుంది అదే నైవేద్యం అంటే ఇంక అంతకంటే వేరే నైవేద్యం ఉంటుంది ఈ లోపల పిల్లాడు కనపడ్డాడు ఓ పిల్లాడు ఇటు ఆడుకుంటాడు వాడికి చాకరీట్స్ ఇచ్చాడు వాడు అక్కడ అది ఈశ్వరుడికి ఇంకో నైవేద్యం ఈ లోపల వాడు అలా నడిచి వెళ్తుంటే ఓ గోవు కనపడింది దానికి అర్థం పెట్టాడు అబ్బా గోవంటే సకల దేవతా స్వరూపమే అని మహానందపడ్డాడు ఈ లోపల దేవాలయం తలుపులు తెరిచుంటే అక్కడ రాముడు కనపడ్డాడు ఆ రాముడికి దండం పెట్టుకున్నాడు ఇప్పుడు వీడు ఎప్పుడు వీడు ఎప్పుడు కనెక్షన్ బ్రేక్ అయింది ఎప్పుడు ఎప్పుడు బ్రేక్ కానీ లేదు దీనిని అవికంపయోగము అని అంటారు ఈ అవికంపయోగంలో హడావిడ ఎక్కువ ఉండదు హంగు ఆర్భాటం ఉండదు చాలా కామన్ క్వట్గా ఉంటుంది కొద్దిసేపు ధ్యానం చేస్తారు ఆ తర్వాత చుట్టూ చూస్తూనే ఉంటారు కానీ సర్వము ఈశ్వరుని యొక్క ఆ శక్తిని ఆ శక్తి యొక్క ఒకనొక విశేష రూపము అంటే విభూతి రూపమంటే ఇలాగ మనిషి బొమ్మ తీసుకునే రూపం అని మీరు అనుకోవద్దు సూర్యుడికి రూపమే ఉంటుంది అది కూడా రూపమే అరూపమైన రూపము ఇప్పుడు కుక్క బొమ్మ కుక్క అంటే కుక్క రూపం కాదు అక్కడ కుక్కలో కూడా ఆ చైతన్య శక్తి రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు అని అంటే కానీ కుక్క బొమ్మ ఎదుర్కొన్న పెట్టింది పూజ చేసుకోవడం కాదు కాబట్టి ఈ విధంగా అధికంపేన యోగేన విభూతి తత్వము తెలుసున్నవాడికి ఈశ్వరునితోటి వియోగము అంటే ఈశ్వర ఈశ్వర భావన నుండి మనస్సు విడిపోవుక అనేది ఉండనే ఉండదు నాత్ర సంశయ ఈ విషయంలో సందేహమునకు తావులేదు భాష్యం చూద్దాము ఏతామి విభూతిని విస్తారం యుక్తి ఆత్మనోటనం అంటే ఈ ఈ అంటే పైన చెప్పినటువంటి విభూతి పైన చెప్పిన విభూతి అంటే ఎలక్ట్రిసిటీ యొక్క విభూతి అని మీరు అన్నారనుకోండి అంటే ఈ హాలంతా కూడా ఎలక్ట్రిసిటీ యొక్క విభూతి విస్తరించి ఉన్నది హాల్లో మీకు ఎక్కడ దీపం ఉంటే అక్కడ విభూతి ఉన్నది సో అవి ఇలా విస్తరించియే ఉన్నది సో అదేవిధంగా మీరు ఎటు చూసిన ఆధ్యాత్మికం మీలో మీరు చూసుకుంటే ఈశ్వరుని యొక్క విభూతి అహింస సమత తుష్టి అహింస అంటే దయాగుణం మీకు మనస్సులో ప్రకటమైందనుకోండి అది ఈశ్వరుని యొక్క విభూతి సమత్వం అన్ని ప్రాణుల ఎందు మీరు సమముగా ఈశ్వరుణ్ణి చైతన్య రూపంగా దర్శించారనుకోండి అది ఒక విభూతి అలా దర్శించగలగడము సో ఈ విధంగా ఆధ్యాత్మిక రూపంగా ఈశ్వరుడు గలడు ఈశ్వరుని యొక్క ఆధ్యాత్మిక రూపం ఏమిటి అహింసా సమతా పుష్టి ఈశ్వరుని యొక్క ఆధిభౌతిక రూపం ఏమిటి పృథివీ ఆపహ ఇవన్నీ ఈశ్వరుని యొక్క ఆధిభౌతిక రూపము సో మన వాళ్ళు నదీ స్నానం చేసేవారు మహర్షులు వాల్మీకి మహర్షి నదీ స్నానం చేశాడు నది వాల్మీకి మహర్షి నదికి స్నానానికి వెళ్తాడు రామాయణంలో అక్కడే ప్రారంభమైంది రామాయణం తమసా నదికి స్నానం చేస్తాడు మన వాళ్ళు నదీ స్నానం యొక్క తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం మూలంగా నది ఈశ్వరుని యొక్క విభూతి అనే విషయాన్ని తెలుసుకోకపోవడం మూలంగా కేవలం నదిలో దిగేసి మునక వేసేస్తే మనకి పుణ్యం వచ్చేస్తుంది పాపాలన్నీ కడిగిపోతాయి అంటూ ఏదో ఒక వ్యాపారస్తుడు లాభం వచ్చేస్తుంది నష్టం గురించి పెట్టుకుపోతుంది అన్నట్టు అమెరికాలో బ్లాక్ ఫ్రైడే అంటారు వాళ్ళు ఒకటి ఉంది బ్లాక్ ఫ్రైడే ఆ బ్లాక్ ఫ్రైడే ఏంటంటే ఏదో థ్యాంక్స్ అయిన మొన్నాడు ఏదో ఉంది నాకు సరిగ్గా ఆ వేళ మొత్తం సేల్స్ చాలా బాగా జరుగుతాయి మొత్తం అన్ని సామాగ్రి కూడా విపరీతంగా సేల్ అవుతాయి ఎలక్ట్రానిక్ గుడ్స్ సేల్ అవుతాయి తర్వాత డ్రెస్సెస్ సేల్ అవుతాయి అన్ని కంపెనీలు ఈ రిటైల్ గుడ్స్ అన్నీ బాగా సేల్ అవుతాయి ఆవేళ ఆ ఒక్కరోజు సేల్ తోటి బ్యాలన్స్ షీట్లో రెడ్డింగ్ ఉంటే అర్థం ఏంటి రెడ్ ఉంటే లాస్ బ్యాలన్స్ షీట్లో బ్లాక్ ఉంటే గ్రే బ్యాలెన్స్ షీట్ అంటే తెలుసండి ఏమో అలా తీసుకున్నారు నాకు చేసి నేను చెప్పింది ఏం తెలియలేదా అంటే బ్యాలెన్స్ షీట్లో బ్లాక్ పెన్ తోటి మామూలు బ్లాక్ ఇంక్ తోటి అంకెలు వేసుకుంటే అవన్నీ లాభం కింద లెక్క రెడ్ పెన్తో అంకెలు వేసుకుంటే అదంతా నష్టం అలా వేస్తారు బ్లా బ్యాలెన్స్ షీట్లో కాబట్టి ఆ ఫ్రైడే పూర్తయ్యేపప్పటికీ ఇంకా రెడ్ ఇంక్ వాడక్కర్లేదు బ్లాక్ ఇంకే వాడుకోవచ్చు ఎందుకంటే అన్నీ లాభాలు వస్తాయన్నమాట ఒకవేళ రెడ్ ఉంటే కూడా తుడిచిపెట్టుకుపోయి బ్లాక్లో పడిపోతున్నారు అందుకోసం దానికి బ్లాక్ ఫ్రైడే అని పేరు వాళ్ళు పెట్టుకున్నారు ముద్దుగా పేరు బ్లాక్ ఫ్రైడే సో అదేవిధంగా ఈ గంగానదిలో మనం స్నానం చేసేస్తే మన పాపాలన్నీ కడుక్కుపోతాయి మన పుణ్యం ఎక్క బాగా వచ్చేస్తుంది అని చూసుకున్నారే తప్ప మనం గంగానదిని చాలా ఘోరంగా పొల్యూట్ చేసేసి పాడు అనే ఆలోచన ఎవరికీ కలగలేదు ఈ చచ్చిపోయిన మనిషి యొక్క దేహాన్ని దహించేసి గంగానదిలో కలిపిస్తే వారు స్వర్గాన్ని వెళ్ళిపోతారని వీడు లెక్క వేసుకున్నాడే కానీ ఆ ప్రాసెస్లో గంగానదిని కలుషితం చేసేస్తున్నాం మనము అని ఎవరికీ తోసం కూడా తోసం ఏదో మాట చెప్పారు ఓ ఇంత భస్మం తీసి గంగలో కలపమాట అంతేగాని కాళికాలని శవాలన్నీ గంగలోకి తోసేసి గంగా నదిలో వాసన దుర్వాసన చిట్లాగా తయారు చేయమని చెప్పలేదండి కాబట్టి ఏమైపోయింది విభూతి తర్వాత యోగము ఈశ్వరుని యొక్క యోగము తెలియకపోవడం చేత ఒక రిచువల్ మిగిలింది తత్వం చెడిపోయి ఆ రిచువల్ కారణంగా నది కలుషితమయ్యేటువంటి ఒక దుస్థితి నిర్మాణమైంది ఒక ఒక మహాత్ముడు గంగానదిని శుద్ధి చేయాలి అని ఆయన ఏమో ఎప్పటి నుంచో నిరాహార దీక్ష చేశారు చేసి వాళ్ళు న్యూస్లో విన్నాను నేను అప్పుడు మంత్రిగారు వెళ్ళి మేము గంగానది శుద్ధికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తామండి మహాశయ అని ఆయనకి హామీ ఇస్తే ఆయన నిరాహార దీక్ష విరమించాను ఆయన ఇంటికి ఆయన వెళ్ళారు ఈయనింటికి ఈయన వెళ్ళారు గంగానది దారిని మన వాళ్ళు పొల్యూట్ చేస్తూనే ఉంటారు గంగానది సో ఎవరిలో నిరాహార దీక్ష చేస్తే ఏమిటవుతుంది సమాజంలో ఉండే జనులు ఆ తత్వాన్ని తెలుసుకుని నదిని పరిరక్షించాలని ఎందుకని నది ఈశ్వరుని యొక్క విభూతి నదిలో స్నానం చేసేప్పుడు ఎలా చేయాలంటే ముందు బయట నూటి దగ్గర స్నానం చేసి శుచిగా తయారయ్యి ఆ తడి బట్టలతోటి వెళ్ళి గంగానదిలో స్నానం చేసి వచ్చేయాలి గంగా నదిలో ఉమీయకూడదు గంగానదిలో బట్ట కూడా పెండకూడదు అలా స్నానం చేసి వచ్చేయాల స్నానం చేసే పుణ్యం ఎలా వస్తుందంటే నది ఈశ్వరుని యొక్క విభూతి ఆ ఈశ్వరుడే నదీ రూపంగా ఉన్నాడు అని దర్శిస్తూ ఆ నదిలో స్నానం చేసినంత కారణంగా ఈశ్వరుని యొక్క స్పర్శే నాకు తగిలింది అనే ఒక భావోద్వేగంతో ఆ భక్తిభావంతో మనస్సు నింపుకుంటే అది దాని ప్రయోజనం ఆ స్నానం యొక్క ప్రయోజనం అంతేగాని బ్లాక్ ఫ్రైడే కైండ్ అకౌంటింగ్ కోసం రాలేదు చూసారా తత్వము తెలియకుండగా విభూతి యొక్క తత్వము తెలియకుండగా మనం ప్రవర్తిల్లిన సందర్భంలో దాని బేసిక్ పర్పస్ డిఫీట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎనీవే ఓకే అసలు మీకు తత్వం తెలిస్తే ఉండే ప్రయోజనం ఏమిటి అన్నదానికి దృష్టాంతంగా చెప్పాను ఇదిగో విభూతి విస్తారము ఈ విధంగా జగత్తంతా కూడా పరమేశ్వరుని యొక్క ఆది భౌతిక విభూతులు నదులు ఇవి ఆదిదైవిక రూపము ఈశ్వరుని యొక్క ఆధిదైవిక రూపము అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఇవన్నీ ఈశ్వరుని యొక్క ఆధిదైవిక రూపములు కాబట్టి వీడు ఎంతసేపు కాగితం మీద సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు లెక్కేసుకుంటాడు దీంట్లో నా లాభం నా నష్టం ఎంత లెక్కేసుకుంటాడు తప్ప ఓసారి ఎదుర్కొండగా సూర్యుడిని చూసి నమస్కరిద్దామని సూర్యుడు వల్ల మీకు లాభం నష్టమై ఉంటుందండి సూర్యుడు ఈశ్వర రూపుడు ఆయనకు నమస్కారం చేయటమే చేయాల్సింది అలాగే చంద్రుడు ఈశ్వరుని యొక్క విభూతి నక్షత్రములన్నీ కూడా ఈశ్వరుని యొక్క విభూతులు అక్కడితో సరిపడుతున్నాడు ఇది అటు కేసి పైకి చూడటం మానేసి కాగితం మీద లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే మీకేమొస్తుంది సో ఈ విధంగా ఈశ్వరుని యొక్క విస్తారము విభూతి మూడు విధములుగా ఉన్నది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవిక రూపములు దీన్ని ఎవడైతే తెలుసుకుంటారో అది వాక్యం తర్వాత యోగంచ యుక్తించ ఆత్మనోటనం ఇక్కడ యోగ శబ్దాన్ని శ్రీ శంకర భగవత్పాదులు రెండు రకాలుగా వ్యాఖ్యానించేస్తారు నేను ఒకటే చెప్పాను మీకు సో ఆ యోగము అంటే యొక్క యుక్తి నేర్పు తననే ఇన్ని రూపములుగా ఘటిల్ల చేసేటువంటి మహాశక్తి ఆత్మనో ఘటనం సో బహుశాం ప్రజాయేజ నేను అనేకము కావాలి అని ఈశ్వరుడు సంకల్పించి తానే అనేకమైనాడు తానే భూమి తానే అప్పులు జలములైనాడు తానే వాయు తానే అగ్ని తేజస్సు తానే ఆకాశమైనాడు వా ఇది చాలా గొప్పగా ఉందండి చాలా విదూరంగా ఉందే మహామాయజన్ ఉందే అది దాని పేరు యుక్తి దాని పేరే ఘటన అది యోగం యోగ శబ్దానికి అర్థం సో పశ్యమే యోగ మహీశ్వరం అనో శ్లోకం ఒక చిన్న అధ్యాయంలో ఆ అర్థాన్ని మనస్సులో పెట్టుకుని భాష్య కాటలు అల్లార ఈశ్వరునిది ఈశ్వరునకు చెందిని చెందిన అంటే ఈశ్వరుని యొక్క తనదైన యోగమును చూడు తనే సూర్యుడైనాడు తనే చంద్రుడైనాడు తనే నక్షత్రములైనాడు తనే భూమి ఆపహ తేజ వాయు ఆకాశమైనాడు వా ఇది చాలా చిత్రంగా ఉంది దూరంగా ఉంది చూడు దాని యొక్క మహిమను పశ్యమే యోగ మహేశ్వరం అదిగో అది అర్థం లేదా ఇంకో అర్థం కూడా చెప్పచ్చు అథవా యోగైశ్వర్య సామర్థ్యం సర్వజ్ఞత్వం యోగజం యోగ ఉచ్యతే నేను మీకు మనం చేశాను సామర్థ్యము అనర్థం యోగ శబ్దానికి సామర్థ్యము అంటే శక్తి శక్తి అన్నా సామర్థ్యము అన్నా ఒకటే సమర్థుని యొక్క భావము సామర్థ్యము సమర్థుడు అంటే దేనినైనా ఘటిల్ల చేయగలిగే సో ఆ సమర్థుని యొక్క భావము సామర్థ్యము శక్తి మహాశక్తి అనంత శక్తి అని అర్థం ఆ శక్తికే యోగము అని పేరు ఆ శక్తి ఈశ్వరీయమైన శక్తి కాబట్టి ఐశ్వర్యము తర్వాత ఈశ్వ ఎటువంటి ఈశ్వరుడైనా యోగము అంటే సామర్థ్యము గలవారు చాలామంది ఉన్నారు ప్రతివాడిలోనూ ఒక గొప్ప సామర్థ్యం ఉంటుంది ఇప్పుడు సింహం ఉందనుకోండి దానికో సామర్థ్యం ఉంటుంది ఏనుగు దానికో సామర్థ్యం ఉంటుంది పక్షి చెట్టు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు మనిషి పశువు ఇలా ప్రతిదానికే ఒక సామర్థ్యం ఉంటుంది కానీ ఈ యోగానాం ఈశ్వర ఈ సామర్థ్యము గల సర్వోత్కృష్టమైనటువంటి అనంత శక్తి సంపన్నుడు ఈశ్వరుడు కాబట్టి ఆయనకి యోగేశ్వరుడు అని పేరు యోగా యోగేశ్వర ఆ యోగేశ్వరునకు చెందినటువంటి ఈ సామర్థ్యము అంటే అనంతమైన శక్తి ఆ శక్తిలో జ్ఞానము కూడా ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తి ఒక చక్కని శిల్పాన్ని తయారు చేసి పెట్టాడు అనుకోండి అబ్బా ఎన్ని గంటలు కష్టపడ్డాడో ఈ శిల్పాన్ని చేయటానికి అంటే ఒక మంచి శక్తి కలవాడనమాట అంతేకాదు మంచి జ్ఞానము కూడా కలవాడు ఫిజికల్ ఎఫర్ట్ మాత్రమే కాదుగా శిల్పాన్ని చేయటం అంటే గొప్ప జ్ఞానముండాలి ఆ జ్ఞానానికి తోడుగా గొప్ప శక్తి ఉండాలి జ్ఞానశక్తి క్రియాశక్తి రెండూ కలిగినటువంటి ఆ అనంత అనంతంగా కలిగినటువంటి ఈశ్వరుడు కనుక అది దానికి యోగము అని అయితే అది యోగము నుండి పుట్టింది యోగము అంటే ఈశ్వరుని యొక్క మహామాయ దానికి యోగము అని దానికి యోగం అనేది ఎందుకు పేరు వచ్చిందో చెప్పుకుంటారా ఈ యోగ శబ్దం ఎన్ని రకాలుగా ఉందో చూడండి దైవీ శిష గు గుణమయ దురత్యయ ఆ మహామాయ అది సత్పరజస్తమో గుణముల యొక్క కలయిక అంచేతనే దానికి యోగమాయ అనిపే యోగ యుక్తి ఘటన అంటే మూడు గుణముల యొక్క మేళవింపు అంత యోగ శబ్దానికి అర్థం అది కాబట్టి ఆ మాయ అది సింగిల్ కాదది మూడు గుణాలు కలిస్తే వచ్చిన మాయ కాబట్టి దానికి యోగమాయ అనిపేరు యోగమాయ అంటే మరొకటేదో అనుకున్నారు కాబట్టి అది అటువంటి యోగం యోగమాయ అనంత శక్తి మాయాశక్తి దాని నుండి పుట్టినటువంటి సామర్థ్యము కనుక యోగము నుండి పుట్టినది కూడా యోగ శబ్దం చేత చెప్పబడు జనరల్గా కారణమును కార్యశ కార్యముతో కార్యముగా చెప్పుటగలదు కార్యమును బోధించే శబ్దము కారణమును కూడా చెప్తుంది కాబట్టి యోగజం యోగ ఉచ్యతే యోగము నుండి పుట్టిన అంటే మహామాయ నుండి పుట్టినటువంటి ఏ సామర్థ్యము గలదో కూడా యోగమని పేరు అటువంటి నా యొక్క సామర్థ్యమును నీవు చూడు ఈశ్వరుని యొక్క సామర్థ్యమును చూడు ఇప్పుడు కూడా జగత్తును చూసేప్పుడు చూసి దృష్టిని బట్టి మీరు సంసారీయా లేక జ్ఞానియా అన్నది తేలిపోతుంది సంసార ఎలా చూస్తాడు జగత్తు సంసారి ఆ చూసే దర్శనం ఉన్నదే చాలా కలుషితంగా ఉంటుంది ఆ కలుషితమైన దర్శనం కారణంగానే సంసారిగా మీరు మిగిలిపోయి ఆ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు సంసారం ఎలా చూస్తాడంటే నాది నేను నేను నాది అనే దృష్టితో చూస్తాడు ఈ దేహము కూడా సంసారంలో భాగమే కదా ప్రకృతిలో భాగమే కదా ఇది ప్రకృతిలో భాగంగా ఉన్న దేహము అని మీరు చూడడం ఇది నేను అనుకుంటాను ఈ దేహానికి సంబంధించినది ఏది ఒకటే అది నాది అనుకుంటాడు ఇంత విశాలమైన ఆకాశం ఉంటే వారికి విశాలమైన ఆకాశం గోచరించదు ఇది నా రూము అది ఒక్కటే విశాలమైన పృథివి గోచరించదు ఇది నా భూమి అని అదే విశాలమైనటువంటి నది గోచరించదు ఆ నది వల్ల నాకేం లాభం కలిగింది నాకేం పుణ్యం వచ్చింది పాపం ఎలా పోయింది లేకపోతే ఆ నది నీళ్లు నాకెంతవరకు లాభం వచ్చాయని మన వాళ్ళు గురించి డెబ్బలు ఉంటారు చూడండి కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలు కలిసి నదులను డెవలప్ చేయటం కాదు నదుల గురించి డెబ్బలు ఉంటారు ఎప్పుడూ లాడుకుంటూనే ఉంటాను తర్వాత ఈ దెబ్బలాటల్ని ఢిల్లీకి పట్టుకుపోతారు ఆ ఢిల్లీలో ఈ దెబ్బలాటలను సపోర్ట్ చేయడానికి అధికారులను పంపిస్తారు ఆ అధికారులు కొన్ని వందల మంది అధికారులు ఇక్కడ వర్క్ చేసి ఫైల్స్ తయారు చేస్తే ఓ డజన్ అధికారులు విమానాల్లో వెళ్లి ఢిల్లీలో ప్రజెంట్ చేస్తారు వీళ్ళ వీళ్ళలో వీళ్ళ దెబ్బలాట ఈ నదీ జలాలు మాకు రావాలి అంత రావాలి వాటాలి అది ఎప్పటికీ తెగదది ఎందుకంటే ఎవడూ సత్యం చెప్పుడు ప్రతి ఒడూ ప్రచారం చేస్తూ మన ఇళ్ళన్నీ మహారాష్ట్ర అపహరించేస్తుందని ఆంధ్రప్రదేశ్ గగ్గోలు పెడుతూ ఉంటారు వీళ్ళు గగ్గోలు పెట్టకపోతే ఓట్లు రాలేము అనే లెవెల్లోకి వెళ్ళిపోయారు పైగా ఎవడెంత గట్టిగా గొగ్గోలు పెడితే వాడికి మంచి ఓట్లు వస్తాయనే పరిస్థితి వచ్చేసింది అందుకోసం అక్కడ ఉన్న వాటర్ అంతా దాన్ని పంపకాలు ఏంటి అనే ఆ బేసిక్ ట్రూత్ని పట్టించుకునే ప్రసంగ ఓపిక ఎవరికీ లేదు గగ్గోలు పెట్టడంలో పడిపోయారు సో ఈ దీన్నే సంసారం అంటారు కబట అక్కడ ఉన్న నీటిని నాది నాది కాదు స్వ పర అని మీరు చూస్తే దాని పేరే సంసారం సో అలా కాకుండా నదిని ఈశ్వరుని యొక్క విభూతిగా చూశారనుకోండి అది ఏ జ్ఞానం అప్పుడే సంసార బంధం నుండి విముక్తి కాబట్టి సంసార యొక్క దర్శనం ఏదైతే కలదో ది వే హీ లుక్స్ ఎఫ్ ది వరల్డ్ ది వే హీ అండర్స్టాండ్స్ ది వరల్డ్ we he understands his place in the scheme of things called the world jagatana scheme of things lo tana position tana sthiti tana gati tana unna sthiteyuti tana velutunna dariyuti edariki velutunadu deelu nunchi yektiki unna bhavamu edeyithe kalado adi kalchitamaina sandarbhavalo yedu samsaralo getiga bandhiga baguthe samsaralo bandhanga unte taallu ichi katti edeyu undadu ఫిజికల్గా బంధం ఉండదు అంత భావరూపంగానే ఉంటుంది వాట్ యూ థింక్ యు ఆర్ వాట్ యూ థింక్ ఈజ్ రాంగ్ అనుకోండి యు ఆర్ బౌండ్ టు సఫర్ మీరు ఇంకా తప్ప వేరే గతి లేదు అలా కాకుండా ఈ అహంకార మమకారములను తిరస్కరించి కాబోతోంది ఈ ప్రసంగం చాలా లోతైన ప్రసంగం వస్తుంది పైన లోతైన అంటే నేను అలాగా ఎలా అనేట్టుగా ఉంటాను మీరు ఓపిక వింటూ సో ఈ అహంకారం మమకారములను తిరస్కరించి అప్పుడు మీరు యథార్థంగా దీన్ని చూడగలుగుతారు పృథివిని పృథివీగా చూడగలుగుతారు ఒక రియల్ ఎస్టేట్లా కాకుండా పృథివిని పృథివీగా చూడగలుగుతారు అప్పులను అప్పులుగా అప్పు అంటే నీళ్లు అప్పు పుచ్చుకోవడం కాదు నీళ్లు అగ్ని తేజస్సు ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రములు సకల సృష్టిని కూడా ఆ ఈశ్వరుని యొక్క ఒక ప్రకటమైన రూపంగా విభూతిగా ఆ మాయాశక్తి యొక్క విలాసగా మీరు దర్శించగలిగితే అదే దర్శనం దీనికోసం కాశీవాళ్ళు అక్కర్లేదు రామవాళ్ళ రామేశ్వరం ఇదే కాశీ ఇదే రామేశ్వరం అన్నీ ఇక్కడే ఉన్నాయి దర్శనం ద షిఫ్ట్ ఇన్ ది ఫోకస్ ఫాల్స్ హుడ్ నుంచి ట్రూత్ వైపుకి మీరు షిఫ్ట్ చేయగలిగినట్లయితే ఆ థింకింగ్ని ఆల్రెడీ యూఆర్ ఫ్రీ మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది సో అటువంటి ఆ యోగముని ఎవడైతే తెలుసుకుంటాడో మమ మదీయం యోగం యో వేత్తి ఎవడైతే నా యొక్క మహాశక్తిని తెలుసుకుంటాడో ఎలా తెలుసుకోవాలి మహాశక్తి అంటే కట్టి పట్టుకుంటాడు గద పట్టుకుంటాడు కచ్చిలోకి పోల్ చేస్తాడు గదిలో అది కాదు మహాశక్తి అంటే తత్వత అదే మహాశక్తి ఎవరైనా గన్ను పట్టుకొచ్చాడు అనుకోండి ఈ కత్తులు గదలో ఏముంటాయి నాకు ఇప్పటికీ గుర్తు ఇది అంటే మా చిన్నప్పుడు జేమ్స్ బాండ్ అనే ఒక సినిమా వచ్చింది నేను ఎక్కడో చూశాను దాంట్లో ఒకడు రెండు కత్తులు చేత్తో పట్టుకుంటాడు రెండు కత్తులని అత్యద్భుతంగా పిచ్చేస్తూ జేమ్స్ బాండ్ మీదకి వస్తూ ఉంటాడు పిచ్చేస్తా కత్తులు జేమ్స్ బాండ్ ఇలా చూస్తాడు ఎవడో వీడికిచ్చాడు అని ఏదో కొంత డిస్ప్లే ఏమైనా చేస్తున్నాడేమో అనుకుని అలా వేయించోబెట్టాడు కానీ వాడు డిస్ప్లే కాదు వాడు విలన్ విలన్ పంపించిన మనిషి అనమాట కత్తుని తిట్టేసుకుంటూ జేమ్స్ బాండ్ మీకు వచ్చేస్తాడు అంటే ఖచ్చితంగా నడిచేద్దాం అప్పుడు జేమ్స్ బాండ్ మొలలోంచి గన్ను తీసి తగ్గటగగా పేరుస్తే వీడు కుప్పం కూలిపోతాడు వెళ్ళిపోతాడు జేమ్స్ బాండ్ సో అలాగా అది కాదు అంటే నాట్ లైక్ దట్ శక్తి అంటే ఇక్కడ యోగము మహాశక్తిని తెలుసుకోవడము అంటే గతులు గతాల్లో అని అనుకున్నాను సో యో వ్యక్తి తత్వత పరమేశ్వరుని యొక్క మహాశక్తి ఇప్పుడు గ్రావిటేషనల్ ఎనర్జీ అది పరమేశ్వరుని యొక్క మహాశక్తి సూర్యుడి నుంచి వచ్చేటువంటి రేడియేషన్ అది మహాశక్తి నక్షత్రములు అబ్బబ్బబ్బా అది చదివితే ఆశ్చర్య వేస్తుంది ఎస్ట్రానమీ ఎస్ట్రోఫిజిక్స్ ఏమి అత్యద్భుతమైన శక్తి అనిపిస్తుంది సో ఆ మహాశక్తిని ఆ ఈశ్వరుని యొక్క వెనక యోగము అని పేరు యోగ యోగమాయ దాని తత్వత అన్నాము తత్వత తత్వేనా యథావత్ ఇచ్చే తత్ దానికి మీరు సెలవులు పొలవలు కల్పించక్కర్లేదు దాని చుట్టూ మీరు కథలు అల్లక్కర్లేదు దానిని ఉన్నది ఉన్నట్టుగా మీరు తెలుసుకోండి సరిపడు సముద్రము సముద్రం అంటే సముద్రం నుంచి ఒకడు లేచొచ్చి గింతులు వేస్తే శక్తి ఉన్నట్ట అక్కర్లేదు కదా సముద్రం చేసి చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఒక అత్యద్భుతమైన మహాశక్తి యొక్క విలాసగా మీకు అనిపించట్లేదండి సముద్రం దాని యొక్క లోతు నిడివి విస్తారము మైండ్ బాండ్లింగ్ మీరు ఆలోచించకుండా మన కాలక్షేపం మనం చేసుకుంటే పర్వాలేదు కానీ గట్టిగా ఆలోచిస్తే మతిపోతుంది సముద్రం యొక్క విస్తారం వాయువు ఎప్పుడైనా ఆలోచించారా వాయువు యొక్క మహాశక్తి వాయువు వీచిందంటే తుఫాన్ వచ్చినప్పుడు దాడి గట్టిగా వీచిందంటే యునో టో టోర్న మన సారీ టోర్నడోలో వచ్చినప్పుడు పెద్ద పెద్ద కార్జులు బిగ్ కార్స్ ఎస్యూవీలు ఇలాగ వెళ్ళి అక్కడ ఎక్కడో పడుతుంది వెళ్ళి కారు ఒకప్పుడు కారు వెళ్ళి చెట్టు కొమ్మల మీద ఇరుక్కుంది ఎవడ పెట్ట అక్కడంటే టోర్నడో పెట్టింది టోర్నడో అంటే వాయు టోర్నడో మధ్యలో ఇల్లు పడిందంటే ఆ ఇల్లు ఉండదు అక్కడ భూ భూమత్తం యొక్క శక్తి ఒకసారి టోర్నడో ఒక కౌస్ రాంచి అటాక్ చేసింది రెండడో వచ్చింది కౌస్ పశువులు ఈ పశువులన్నీ కూడా ఎగిరి సర్లాని దూరంలో పడ్డాయి ఒక్కొక్క పశు పెద్ద పెద్ద పశువు ఎగిరి ఎక్కడో పడ్డాయిట్లే ఆ శక్తి వాయువు యొక్క శక్తి అగ్ని యొక్క శక్తి అగ్ని రోజు వంట గ్యాస్ పోయి పెట్టి వంట చేసుకుంటుంటే మీరు అగ్నిని మీరు అండర్ ఎస్టిమేట్ చేసి సరైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోతే అగ్ని యొక్క శక్తి చాలా భయంకరంగా ఉంటుంది చాలా కాషస్గా ఉండాలి గ్యాస్ పొయ్యిలు అవి వాడేప్పుడు చాలా కాషస్గా ఉండాలి ఆ ట్యూబ్ అది లీక్ అయ్యేట్లా ఉండకూడదు తర్వాత అగ్గి పొలం ఉంటే ఇలా గీకెస్తో ఉండడం కాదు గ్యాస్ లేదని చూసి గ్యాస్ ఫ్లో అవటం లేదు ఫ్లో లేదు ఆన్ కాలేదు అని నిర్ధారించుకుని అప్పుడు అగ్గి పొలం వేయాలి ఆ ఫ్లే ఆ ఫ్లేమ్ ఇలా వేసి ఎడం చేతిలోకి మార్చుకుని అలా పట్టుకోవాలి చిన్న ఫ్లేమ్ అప్పుడు గ్యాస్ కొంచెం ఆన్ చేయాలి వెంటనే ఈ ఫ్లేమ్ దానికి పెట్టాలి చిన్న మంట వస్తుంది అప్పుడు ఇది ఆపిసి ఆ అగిపళ్ళని నీటిలో తడపాలి అది ఆగిపోయిన తర్వాత అప్పుడు గిరాట్ వేయాలి ఆ నీటిలో తడపకుండా గిరాట్ అయిపోవడదు అంత ఆ విధంగా అప్పుడు ఆ మంట ఆ మంట చిన్న మంట ఉంటుంది దాని మీద గిన్నె పెట్టాలి దీన్ని పెట్టి మంట పెంచుకోవాలి అంతేగాని ఇలా బర్రూబన్ ఓపెన్ చేసి ఇలా అలా చేయకూడదు అంటే రోజు వాడుతుంటే దాని మీద ఒక నిర్లక్ష్యం ఒకటే ఏర్పడుతుంది దానివల్ల యాక్సిడెంట్లు అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అగ్ని యొక్క మహాశక్తిని మనం గుర్తించాలి ఆ యాక్సిడెంట్ అయి చేయకాలేదనుకోండి వాళ్ళని లేచా ఓలమోహం చూసామో చేయకాలి ఎవరిమోహం చూడంతో సంబంధం లేదు దానికి వాళ్ళ మొహం తుండడం చూడకపోవడం దానికి నువ్వు చేయకాలి సంబంధం లేదు చేయకాలకు కాలేదంటే నీ అజాగ్రత్త వల్ల కాలేదు లేదా నీ ప్రారంభం బాగులేక కాలింది పోతే అలా కూడా పర్వాలేదు ఎదరోలేదు వేసేయకూడదు